సంకీర్తన ఇరవై ఎనిమిది నాకు అందుకు ఏమిబోదు నన్ను నీవేమి సూచేవు నీ కరుణ కలిగితే నించి చూపవయ్యా ఘోరమైన దేహపు దుర్గుణమేమి కలిగిన ఆరసి ప్రకృతి పోయి అడగవయ్యా నేరని నా జన్మముతో నేరుపేమి కల్లా నన్ను ధారుణి పుట్టించిన విధాతనడుగవయ్యా పంచేంద్రియములలోని పాపమేమి కలిగేనా అంచల కామునిబోయి అడుగవయ్యా ముంచిన నా కర్మములో మోసమేమి కలిగెనా మంచితనాన చేయించే మాయనడుగవయ్యా అన్నిటా నా వెనకటి అపరాధమేమి మన్నించి నా గురు చూచి మానవయ్యా మిన్నక శ్రీవెంకటేశి పనులేమి కల్లా నిన్ను చూచుకొని నన్ను నీవే హవయ్యా